इंफर्मेशनजी की मारना मनसम आर्किटेक्चर चुट तिगे उदो रूप में कृष्ण मोहन प्रस्तुत देश याबिटी सोल्यूशन अने संस्थ ग्लोबल हेड डेलवरी विभागा सेवल्वर ग्लोबल हेडवरी विभाग में सेवल कृष्ण मोहन की पोयट्री अंत चार इष्ट సినిమాలు క్లాసికల్ హిందీ పాటలు ఫోటోగ్రఫీ ప్రయాణాలు పర్వతారోహణ అంటే ఎంతో మక్కువ ఇక ప్రకృతికి మేలు చేసేందుకు ఈ మధ్యకాలంలో కుచ్ క్రియేటివ్ కరోనా అనే క్యాంపెయిన్ను ఫేస్బుక్ వేదికగా ప్రారంభించారు ఇందులో భాగంగా అప్ సైక్లింగ్ రీయూజ్లను ప్రోత్సహిస్తున్నారు అంతేకాకుండా తన స్నేహితులు కూడా ఈ కార్యక్రమాలు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నాడు ఈరోజు స్కూల్ రేడియో ద్వారా కృష్ణమోహన్ తన అంతరంగాన్ని మీ ప్రయాణం అసలు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు ఆర్కిటెక్చర్ నుండి ఐటి సెక్టర్లోకి ఎలా జరిగింది ఎలా అసలు వెళ్ళారు కృష్ణమోహన్ గారు First of all, thank you Andy. Thank you for uh, calling me on this show. It's very nice to interact with you. Thank you. After that university, I was doing five years. I was doing five years in 1990 and 1995. After that J&T U architecture, I was doing the next state in the next state. I was doing the second government college in J&T U. After that, I was doing a second batch. After that, I was doing a course in 1995. After that, I was doing five years or four to five years. I was doing a lot of work. స్ట్ ఆర్కిటెక్చర్ పైన మడ్ ఆర్కిటెక్చర్ పైన రైట్ బ్యాంబు పైన వర్క్ చేసా అనమాట కన్వెన్షనల్ ఆర్కిటెక్చర్ కాకుండా సో ఆ క్రమంలో ఐ హాడ్ అటు మీట్ అలాట్ పీపుల్ యూనో వర్క్ ఇన్ డిఫరెంట్ ఏరియా ఆర్కిటెక్చర్ లో యూనో బిల్డింగ్ మెటీరియల్స్ వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు దస్తకారు లాంటి ఆర్గనైజేషన్ పైన యూనో పీపుల్స్ సెన్సెస్ పని వర్క్ చేసిన వాళ్ళు రైట్ వీళ్ళందరితో వర్క్ చేయడం జరిగింది అనమాట యూనో వర్కింగ్ విత్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అండ్ యూనో డిఫరెంట్ యూనో యాక్టివిటీస్ రిలేటెడ్ టు హ్యాండ్ సో ఆ రకంగా అప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే ఎనిథింగ్ దట్ యూ నో యూ షుడ్ బి క్లోజ్ టు ఇన్ కనెక్షన్ విత్ యోర్ హ్యాండ్ యూ డ్ బిబుల్ టు వర్క్ విత్ యోర్ సెల్ఫ్ ఆ చేతో ఆ చేయగలం ఆ పరిచయం ఉంటే ఎనీ మెటీరియల్ ఇట్ సెన్సిటైజెస్ యూ యాజ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఆ బిలీఫ్ అనమాట సరే ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత కొంచెం అనారోగ్య కారణాలు కొంచెం కాస్త ఆర్కిటెక్చర్ పట్ల అవేర్నెస్ లేకపోవటము మార్కెట్ అవేర్నెస్ ఇబ్బంది ఉండటము వాటి వల్ల నేను కెరియర్ షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది మెయిన్ స్ట్రీమ్ ఐటీ వైపు ఆ తర్వాత కూడా అడపాడ ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను విత్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం గానీ బట్ మెయిన్ స్ట్రీమ్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఆపేసాను అక్కడి నుంచి ఆర్కిటెక్చర్ లో నుంచి ఐటీలోకి రావటము ఐటీలో మళ్ళీ చెన్నైలో వర్క్ చేయటము కొంతకాలం పాటు చెన్నై నుంచి హైదరాబాద్ రావడం జరిగింది అక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి ఇక్కడే ఉన్నాను మీరు విశాఖపట్నంలో పుట్టి పెరిగాని అంటున్నారు విశాఖపట్నంలో ఎక్కడ ఏ ప్రాంత వాసులు ఉండేది గాజువాక దగ్గర నాన్నగారు సివిల్ ఇంజనీర్ ఫార్మల్ ఫర్టిలైజర్స్ లో నేను చదివింది మిషనరీ స్కూల్ అండి సెయింట్ ఆండ్రూస్ అని బ్యూటిఫుల్ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్ వెరీ నైస్ స్కూల్ నేను మిషనరీ స్కూల్ అయినప్పటికీ కూడా వెరీ సెక్యులర్ కైండ్ ఆఫ్ స్కూల్ బ్యూటిఫుల్ ఫార్మేటివ్ ఇయర్స్ అనమాట స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ పైన అవకాశం ఉంది రైట్ మంచి టీచర్స్ కలిసి వర్క్ చేయడం ఆఫ్ యూనో క్రియేటివిటీ కి చాలా స్కోప్ ఉన్న వాతావరణం అనమాట ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవ్వటం ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ ఆర్కిటెక్చర్ లో ఎగ్జామ్ రాసి 5 a place where, to ఉండేవి అక్కడ చేశాను నేను ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంసెట్ ఎంట్రెన్స్ రాయటము ఫస్ట్ టైం రాకపోతే మళ్ళీ సెకండ్ టైం ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉండేది ఆర్కిటెక్చర్ కోసం ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్కి వచ్చి రాయాలన్నమాట ఆ ఎగ్జామ్ సో హైదరాబాద్ ఎగ్జామ్ రాసాము సో అది బేసికలీ డ్రాయింగ్ యూనో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అబ్జెక్ట్ డ్రాయింగ్ ఈ బేసిస్ పైన ఉండేది సో ఆ మార్కులు ఈ ఎంసెట్ మార్కులు రెండు కొరి వాళ్ళు ర్యాంక్ ఇచ్చారు సో అలా తీసుకున్న వచ్చిన ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ లో మాది సెకండ్ బ్యాచ్ అక్కడ క్లాస్ ఇంటే ట్వంటీ త్రీ మంది అందులో పన్నెండు సో ఫైవ్ మెయిన్ ఇంజనీరింగ్ లాగా సబ్జెక్టు ల్యాబ్లు అట్లా ఉండకుండా రైట్ అంతా ప్రాక్టికల్ గా ఉంటుంది నేర్చుకోవాల్సి ఉంటాయి రీసెర్చ్ ఉంటుంది ఇట్స్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ అండి ది బెస్ట్ టైమ్ ఆఫ్ ది లైఫ్ అనిపిస్తుంది నాకు అంటే ఒకే స్కూల్లో పన్నెండేళ్ల పాటు పది ఏళ్ళ పాటు చదువుకోవటము అంత దూరంగా ఇంటర్మీడియట్ ఉండటము రైట్ అంత నుంచి లైఫ్ తెలియకపోవటము సరౌండింగ్స్ గానీ ఏదో జోగ్రఫికల్ గా ఏదో లొకేషన్ తెలియకపోవటం గానీ ఇండిపెండెంట్ ఉండకపోవటం కానీ అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళటము రైట్ ఇట్ వాజ్ ఎక్ బిగ్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యూనివర్సిటీ క్యాంపస్ లో అని డిసిప్లిన్స్ లో అండ్ అన్ని డిసిప్లిన్స్ మధ్య మా లాంటి ఒక కోర్సు అంటే మాకు కొత్త యూనివర్సిటీ క్యాంపస్కి ఆ కల్చర్కి కూడా కొత్త అనమాట అంటే ఏది ఫార్ నో స్కెడ్యూల్డ్గా ఒక కాలేజ్ ఒక క్లాసు క్లాస్ రూమ్ అట్లా ఉండేది కాదు క్యాంటీన్లో అయ్యే క్లాసులు ఉండేవి చెట్ల కింద అయ్యే క్లాసులు ఉండేవి ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళే క్లాసులు ఉండేవి రైట్ గ్రూపులు గ్రూపులుగా అయ్యే ఉండేవి రైట్ సో ఇట్స్ అ వెరీ వైబ్రంట్ కైండ్ ఆఫ్ కోర్స్ బేసికలీ అండ్ ఇట్ నాట్ లాట్ ఆఫ్ థింగ్స్ బిసైడ్స్ జస్ట్ ఆర్కిటెక్చర్ అంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట ఆర్కిటెక్చర్లో అంటే అట్లీస్ట్ నా టైంలో రైట్ మేము నేర్చుకున్నది లైఫ్ స్కిల్స్ మా కాంటెంపరీస్ గా ఇంజనీరింగ్ చేస్తున్న మిగతా డిసిప్లిన్స్ వాళ్ళకి లేదేమో అనిపించేది హౌ టు వర్క్ ఇన్ క్రైసిస్ యూనో హౌ టు వర్క్ ఇన్ యూనో ప్రెజర్స్ హౌ టు వర్క్ ఇన్ గ్రూప్స్ రైట్ ఇవన్నీ కూడా చాలా వాటికి స్కోప్ ఉండేది ఆర్కిటెక్చర్ లో అంటే ఎంత బాగుండేదంటే ఇంటర్మీడియట్ టెన్త్ ఎలాగైతే కంపల్సరీ అవుతుందో అట్లా ఆర్కిటెక్చర్ కూడా అందరికి ఐదేళ్ల పాటు కోర్సు కంపల్సరీగా పెడితే అప్పుడు పీపుల్ బికమ్ మచ్ర్ హ్యూమన్ బీయింగ్స్ అన్న అలాంటి ఫీలింగ్ వచ్చేదన్నమాట అంటే మిగతా వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళకి ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు అర్థమయ్యే ఫీలింగ్ అనమాటెక్చర్ కోర్స్ అండి ఈవెన్ నౌమ్ విద్యార్థుల కోసం అసలు ఆర్కిటెక్చర్లో ఏముంటుంది ఏంటి ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తే ఏం చేయవచ్చు Architecture uh, basically is uh, the art and science of building design or you know, home design, which I would like to do in a nutshell. That being the umbrella, I would like to do everything in the world. How do you do the climatological, how do you do the places, how do you do the art, usthundi, interior designing, usthundi, right? construction techniques, how do you do the construction, how a structure can stand, what all you need to take care of you know, while you construct a building, how you conceive a building. If we are doing a building, we are doing everything. వాళ్ళ గురించి తెలుసుకోవటము వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అర్థం చేసుకోవటము వాళ్ళ నీడ్స్ ఏంటో ముందే తెలుసుకోవటము ఇవన్నీ వస్తాయి ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు సో దట్స్ వేర్ ఇట్ బ్రింగ్స్ యూ ఇన్ కాంటాక్ట్ విత్ సెవెరల్ పీపుల్ అండ్ సెవెరల్ కమ్యూనిటీస్ అంటే ఒక ఫిషర్మన్ విలేజ్ చేస్తున్నా లైఫ్ స్టైల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను నా ఫై ఫిఫ్త్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ ీసిస్ లో నేను బ్యాంబు ఆర్టిజైన్స్ కోసం ఒక విలేజ్ డిజైన్ చేశాను హైపోత్రికల్ ప్రాజెక్ట్ గానీ సో ఐ వెంట స్టేడ్ విత్ విలేజ్ ప్రొడోమినెం విత్ బ్యాంబు కమానా అని ఆసిఫాబాద్ దగ్గర ఉంది అక్కడ వాళ్ళు ఒక నెల రోజులు పాటు ఉండటం బ్యాంబు నేర్చుకోవటం క్రాఫ్ట్ నేర్చుకోవటము వాళ్ళని అవసరాలేంటి వాళ్ళు ఎలా కట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు వాళ్ళ టోటల్ లైఫ్ సైకిల్ ఆఫ్ యూనో దేర్ క్రాఫ్ట్ కి వాళ్ళ ఏమేమి పనులు ఏ దశ వాళ్ళు ఏ పనులు చేసి ఎక్కడెక్కడ వాళ్ళ బిల్డ్ స్పేసెస్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు ఏం తింటారు ఆల్ ఆఫ్ ఇట్ అనమాట సో కొంచెం సోషలాజికల్ గా యునో యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వాట్ యుర్ హోమ్ యుర్ వర్కింగ్ వేర్ అది ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ ఇల్లు కట్టాలనుకోండి దాట్ ఆ ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళు ఏ కల్చర్ నుంచి వస్తారు while religious beliefs are in it, while practices are in it. So all of it you understand before you try to create and conceive a space for them. So that, that way you learn all the things that are related to that. History is a part of it, architecture is a part of it, built form is a part of it, temples is a part of it, colonial architecture is a part of it. world world world architecture atla right? undire you get an exposure to that and then they make you travel to all these places entavileta antar right within the country so you know what you are reading practically ga chustaru nechukuntaru catching despam antar so all of this anamata light shadow etla work out ay building paina right ante okokka climate ki okokka laanti architecture enduku avasaram avutundi manu emi consider chesi dani yeno design cheyagali so it's it's a beautiful you know course, a course five years course no right? this lot personally you know understand and experience what you are learning so any any kid who is you know creative who's imaginative right who likes you know to interact with people and you know to understand you know their built forms who likes designing things right valandarki chaala stimulate chese course idi pillal verike na kanu ee architecture course cheyadamtho meelo srujanatmakatagaane vandi leadership మన లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి దాంతో పాటుగా సమాజంలో ఎలా బతకాలో కూడా ఆర్కిటెక్చర్ నేర్పించింది అంటారు చేయడం యునో లైఫ్ బీయింగ్స్ దైవ్ వాటర్స్ బాంబు ఆర్టిజన్ మేధా పార్ట్ లాంటి సోషల్ యాక్టివిస్ తో కొంతకాలం తిరగడం జరిగింది ఐ డి మీట్ లాల్ అండ్ డిఫరెంట్ లైఫ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ యొనో డిఫరెంట్ యూ మూమెంట్స్ ఒక్కొక్కరికొక వర్క్ చేయడం విత్ ఇన్ దిస్ హోల్ స్పేస్ ఆఫ్ ఇన్ ఆర్కిటెక్చర్ లో మడ్ ఆకటెక్చర్ పైన వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు రైట్ లారీ బేకర్ లాంటి వాళ్ళున్నారు చూడడం జరిగింది రాక్ ఆక్టెక్ చేసిన నృత్యాగ్రహ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను గుణా లాంటి వాళ్ళని చూడడం జరిగింది ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు అన్నట్టు నిజంగా నేను వాల్యూ సిస్టమ్ కూడా చాలా స్కోప్ ఉన్న ప్లేస్ అనమాట ఇట్ మేక్స్ యూ ఫైనర్ హ్యూమన్ బీయింగ్ నా బిలీఫ్ మేక్స్ యూ వెరీ సెన్సిటివ్ టు ద సొసైటీ అరౌండ్ యూ టు దేచర్ అరౌండ్ యూ టు పీపుల్ అరౌండ్ యూ అండ్ ఈ స్కిల్స్ అన్ని కూడా నాకు నాకు చాలా నాకు అనిపిస్తుంటుంది అంటే మెయిన్స్ ఐటీ లో కూడా రైట్ అంటే నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ కింద People are usually, you know, at, at a managerial level. So, it's a managerial level, mm. then, right? When you're in that role, there's a seniority level, mm. right? Kals has a lot of skills in our contemporaries, the so Polish content, not to brag about myself. This background has really helped me to, you know, to perceive things and, you know, to react, to approach issues, you know, to, to work with people and, you know, collaborate with that. These final mm. skills are a lot of skills in architecture, beyond just the course and, you know, the degree. And, you know, in architecture practice, mm. ఆర్కిటెక్చర్ చేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ అదేమీ ఇబ్బంది అనిపించలేదు బర్డన్గా కూడా అనిపించలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ స్కిల్ సెట్స్ ఏవేవైతే కార్పొరేట్ వరల్డ్ కావాలో ఆ స్కిల్ సెట్స్ అన్ని మీరు ఆల్రెడీ ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు జీవితంలో ఈ కోర్స్ నేర్పించింది కాబట్టి మీరు ఇంకా చక్కగా ఆ కోర్స్ ఫౌండేషన్తో మీరు లైఫ్లో అప్లై చేస్తున్నారు అక్కడ ఏదైతే నేర్చుకున్నారు ఆర్కిటెక్చర్లో దాన్ని తీసుకొచ్చి మీరు రియల్ లైఫ్లో మీ జాబ్లో ఆ నైపుణ్యాలు ఆ నాలెడ్జ్ని అప్లై చేస్తూ మీరు ఇంకా బాగా పని చేయగలుగుతున్నారు ప్రతిభ చూపగలుగుతూ ఉన్నారు తప్పకుండా ఐదేళ్ళ కోర్స్ తర్వాత మనకి నాకు అనిపించింది ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ యూ నో వాట్ యు అర్ గుడ్ అట్ నీ టెంపర్మెంట్ కి నీ పర్సనాలిటీకి నీ క్యారెక్టర్కి నీ స్కిల్స్కి నువ్వు ఎటుపక్క వెళ్తే రైట్ ఓకే నీకు బాగుంటుంది విషయంకి లో చాలా క్లారిటీ వస్తుంది అంటే ఇప్పుడు రెమ్ఫ్ అండ్ ఇండస్ట్రీ మ్యూజిక్ వైపు వెళ్ళాడు రైట్ అరుంధతి రాయ్ ఈస్ అన్ ఆర్టిటెస్ ఇన్ టు నో లిటరేచర్ షీ రైట్స్ మేకర్ రైట్ ఐశ్వర్యస్ షీ డిస్కంటిన్యూడ్ ఆర్కిటెక్చర్ అది ఫైనల్ ఇయర్ గా షీ సీజన్ టు యునో మడలింగ్ అండ్ యూనో యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ నా జూనియర్స్ చాలా మంది ఆర్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ కంటెంపరీ కరెంట్ తెలుగు సినిమా చేస్తున్నారు చాలా చాలా మంది డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు రైట్ ఆర్ట్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు సెట్ డిజైన్ వైపు వెళ్ళేవాళ్ళు ఉన్నారు సో ఇట్ గివ్స్ యూ అ ప్లేస్ టు డిసైడ్ యూ నో అట్ ఇన్ ఈవెన్ ఆ స్కిల్స్ ఇవి రైట్ నేను దీని వైపు వెళ్తే నేను పర్స్యూ చేస్తే కనుక నాకు ఎక్కువ ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది నా లైఫ్ రైట్ అన్న ఆ ఒక్క ఒక్కొక్క క్లారిటీ వస్తుంది ప్యూర్ కెరీర్ పర్స్పెక్టివే కాకుండా కొంత ఫిలోసాఫికల్ గా కొంత స్పిరిచువల్ గా కూడా మీకు ఒక బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది మీ గురించి మీకు సంథింగ్ ఐ డోంట్ దాంతో పాటుగా మనం ఆ టైంలో చదువుకుంటున్నప్పుడు మనకి తెలియకపోవచ్చు ఏదైతే దేనిలో స్థిరపడాలనుకుంటున్నాను ఉద్యోగ ఏ వృత్తిలోకి నేను వెళ్ళాలి ఇలాంటివన్నీ డౌట్సే అప్పటికింకా తెలియకపోవచ్చు కానీ ఒక్కసారంటూ మనకి ఇష్టం ఏర్పడి ఏదన్నా వృత్తిలో ఆ వృత్తి ధర్మం లేదు ఉద్యోగ నిర్వహణలో మనం ఎప్పుడూ ఒకసారి రియలైజ్ అవుతాం ఓకే ఇది నాకు నచ్చింది ఇది కాబట్టి దీనిలో నేను చేస్తాను సో అలాంటప్పుడు ఎలా అయితే మీకు ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేసిందో మీరు చేంజ్ అయినప్పుడు కెరీర్ని అలాగే మిగతా పిల్లలకు కూడా ఎవరైతే డిగ్రీ ఆ కోర్స్కినూ వాళ్ళు చేసే ఉద్యోగానికి పొంతన లేకపోవచ్చు కానీ వాళ్ళు నేర్చుకున్న కోర్స్ అనేది వాళ్ళు ఏదైతే విద్య నేర్చుకున్నారో అది తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ నిర్వహణలో కానీ వాళ్ళ లైఫ్లో కానీ మేలు చేస్తుంది ఏదో రూపంలో యాంత్రికంగా చదివి ఒక కోర్స్ గా మనం ఏదో ఫినిష్ చేసామో డిగ్రీ కోసం అనుకుంటే చెప్పలేనేమో కానీ బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఆర్ సమ్ టైమ్ ఆఫ్ ద కోర్స్ రైట్ ఈవెన్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఇన్ టు అండ్ యూ ఫెల్ కనెక్టెడ్ టు దట్ కోర్స్ ఆర్ వాట్ యుర్ పర్సూయింగ్ దాని తాలూకా ఛాయలు దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా లైఫ్లోనే ఉంటాయి చేసే ఏ పనిలోనైనా ఖచ్చితంగా ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా కనెక్టింగ్ దాట్స్ అంటారు కదా ఆ కనెక్టింగ్ ద డాట్స్ అనేది మన జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో అది ఆ డాట్స్ అనేవి అలా ఉంటాయి వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కదా జీవితం ఏది కూడా వృధాగా అయితే పోదు నేర్చుకున్న చదువు కానివ్వండి నాలెడ్జ్ కానివ్వండి మనం చుట్టూ చూసి తెలుసుకున్న విషయాలు కానివ్వండి జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు డెఫినెట్గా దాంతో లాభమే ఉంటుంది వెరీ ట్రూ అండి ఇందాక మీరు ఒక మాట అన్నారు మీరు ఇందాక రైట్ అంటే మనం ఆ కెరీర్ ఆ కోర్స్ చేసేటప్పుడు మనకి తెలియదు మనకి ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అని రైట్ అంటే మా నా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే రైట్ నేను నైన్టీన్ నైన్టీలో చేశాను కోర్స్ ఎన్రోల్ అయ్యా నేను ఆర్కిటెక్చర్కి రైట్ సో ఆ టైంలో ఎక్స్పోజర్ టు ఏ కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ ఏ కెరీర్ అయితే తీసుకెళ్తాయి రైట్ అలాంటి కౌన్సిలింగ్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆస్కారం లేని టైం ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి నన్ను కొంచెం క్రియేటివ్ సైడ్లో చూడటం వలన లేకపోతే ఏదో బొమ్మలు వేస్తున్నాడో ఇంకేదన్నా అండ్ సో అలాంటి ఆ స్కిల్స్ని గమనించి రైట్ ఈ ఆర్ట్ వైపు యూనో ఈ ఈ క్రియేటివ్ థింకింగ్ వైపు ఉన్నాడు కాబట్టి రాణిస్తాడనుకున్నారో మరియు యూనో అవకాశం రావటము వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ గురించి ఆఖరి నిమిషంలో వెళ్ళి ఏమో అప్లికేషన్ పెట్టడం జరగటం రైట్ and i am very fortunate that i it happened to me actually lagapothe in a very engineering college lo no a syllabus chase unde valla memo not that you know i disregard that but navarukunna this happened to be the good thing you know i i went through this course and r10 lo ante chaala vere hyderabad chota mundu ocharu vere backgrounds chota mundu ocharu so andru appude college betukochina pillalu right so it was a lot of synergy knowing each other you know no understanding each other's you know lives right రీడింగ్ థింగ్స్ టుగెదర్ యూనో మంచి ఫ్యాకల్టీ వాళ్ళు కంటే మాకొనొక్కొక్క ఐదు ఆరేళ్ళు సీనియర్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు వెరీ సీనియర్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా ఇట్ వాజ్ అ డిఫరెంట్ యునో ఏరియా ఆఫ్ గ్రోత్ బేసికలీ నాట్ జస్ట్ ఎకడమిక్స్ అంటే మాకు పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ తాలూకా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉండేది ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళము రైట్ ఆ ఫైన్ఆర్ట్స్ పిల్లలతో కలిసేవాళ్ళము అక్కడ స్కల్చర్కి అవకాశం ఉండేది అక్కడ పేపర్ మేకింగ్ చేసేవాళ్ళము మా ప్రొఫెసర్ గారు నా సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి రైట్ అక్కడ ఆయన దగ్గర ఆయన ఇంట్లో ఉండి ఆయన దగ్గర నేర్చుకోవటాము స్కెచింగ్ ఇలా సో యూ వెన్ యూ కనెక్ట్ టు అ సబ్జెక్ట్ రైట్ ఇట్ విల్ టేక్ యూ ఇట్ విల్ చూస్ యూ వేర్ యూ హ్యావ్ టు గో ఇట్ విల్ షో యూ పాత్ ఇట్ విల్ డ్రాయింగ్ యూ ఇన్ టు ఇట్ సో ఇట్ హ్యాపెన్స్ టు యూ ఐ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ సో ఎప్పుడో ఆ వేవ్ లెన్త్ సింక్ అయితే మనం చాలి మనం ఏం చేయాలి అది యూ విల్ టేక్ యూ ఇటు మీరు ఇప్పుడు ఐటీ కంపెనీకి గ్లోబల్ డెలివరీ హెడ్గా ఉన్నా కానీ ఇంకా మీలో ఆ సృజనాత్మకత ఆ క్రియేటివిటీ ఇవన్నీ కళాత్మకంగా ఏదైతే మనం పనికిరాదనుకుంటూ ఉంటామో డిఫరెంట్గా ఆలోచించడం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అది చేస్తూ మీరు ఎంత చక్కగా రకరకాల ఆకృతులు రకరకాల అలంకరణ వస్తువులు కానండి ఉపయోగపడే వస్తువులు అవుట్ ఆఫ్ వేస్ట్ వాటి నుంచి తయారు చేస్తున్నారు అంటే అది ఆర్కిటెక్చర్ మీకు ఇచ్చిన పునాదే అనుకుంటాను తప్పకుండా అంటే ఒక మెటీరియల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది మెటీరియల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి దాన్ని ముట్టుకుంటే మీకు ఫీలింగ్ ఏంటి రైట్ ఒక మెటీరియల్ ఫ్లాట్ ఒక షీట్ లా ఉన్న దాన్ని నేర్పిస్తుంది మీకు చెప్తుంది ఇది ఏం కొంచెం ఇంట్యూషన్ ఉంటుంది అఫ్ కోర్స్ రైట్ యు యూ ఫీల్ ఫర్ దట్ యునో ఆ మెటీరియల్ రైట్ ఫ్యాబ్రిక్ ఎలా ఏమవ్వగలదు రైట్ ఒక కార్డ్బోర్డ్ ఏమవుతుంది ఒక ప్లాస్టిక్ బాటిల్ ఏమవుతుంది ఒక గ్లాస్ బాటిల్ ఏమవుతుంది రైట్ ఈచ్ మెటీరియల్ తల ప్రాపర్టీసు రైట్ అనో టెక్నికల్గా అవనో అవి ఎంత టెన్షన్ తీసుకుంటాయి అవి ఎక్కడ బ్రేక్ అవుతాయి ఏం చేయకూడదు ఇలాంటి కొన్ని ఫండమెంటల్స్ మనం తెలియకుండానే మనం అబ్జార్వ్ చేసుకుని ఉంటాం ఈ జర్నీలో సో దే ఆల్ హెల్ప్ యూ అండ్ అఫ్కోర్స్ క్రియేటివిటీ కొంచెం విజులైజేషన్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మీరు ఐటీ సెక్టర్లో చాలా ఉన్నతమైన పనిచేయాల్సి ఉంటుంది చాలా పెద్ద టీమ్స్తో వర్క్ చేయాలి వీటి నుంచి ఈ పని ఒత్తిడి నుంచి కానివ్వండి లేదు కొన్నిసార్లు ఒకే దగ్గర కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది ఎటు కదలకుండా ఇలాంటి టైంలో మీకు స్ట్రెస్ బస్టర్స్ ఏంటి స్ట్రెస్ బ Basically, you know, uh, I, I like music. Part of the music is constantly listening, right? If you listen to the music, then you listen to the music, right? So that, that keeps me going fundamentally, right? If you have a lot of time on weekends, you can play a lot of music. If you interact with people, you have a lot of stress-busters. I like to meet people, I like to interact with people, know more about what they're doing, you know, how to collaborate with them, you know. You can do things like that. You can do things like that. you know can we take it to other places where it can get a better you know platform so e itlant oka curiosity oka lanti you no know, basic interest untundi manushulu pattla vala desa pannlu pattla you know e hobbies pattla passions pattla so that is one way of taking you know off the stress from me e lockdown tarvata of course meer inda cheppinatlu you know trying to this home confinement there is lot of time you know is not much you can do all that you can do is what you can do with things at home emunna chethilo em labhyama ave vaartone da pancheyali vaartone you should derive you know a distraction tho ala chestundi lekapothe travel chestanu nenu like you know trekking ante ishtamu photography cheyadam ishtamu meeku cheppanu nenu short films kuda teestamu anthe ga script rasukotamu lantidi so even ni kuda favorite pastimes actually they all help me to you know deal with stress ఉద్యోగం చేస్తా ఉంటాం వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉంటాం కానీ మనకంటూ ఒక స్పేస్ కానీ తర్వాత ఒక విశ్రాంతి తీసుకోవడానికి కానీ మన అలసటని మర్చిపోయి ఉల్లాసంగా ఉంచుకునేందుకు మనల్ని మనం ఎప్పటికీ అంటే నేను జనరలైజ్ చేయట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి డిపెండ్ అపాన్ మూవీస్ లేదు అంటే ఇంకేదో చూస్తూ ఉంటాం టీవీ ఇవి అవి చూస్తూ ఉంటాం కానీ వితిన్ ఆజ్ కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది మనలో కూడా ఎవరైతే ఆ మూవీస్ చేశారో ఆ టీవీ షోస్ చేశారో వాటికంటే బెటర్గా ఇంకా చేయగలమనే ఆలోచన వస్తే అంటే నేను అది క్రిటిసైజ్ చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఆ స్కిల్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని వాళ్ళలో రైటింగ్ మీరు అన్నట్టు ఇందాక రాయొచ్చు ఫోటోగ్రఫీ చేయొచ్చు సంగీతం పాటలు పాడవచ్చు తర్వాత ఇంకా రకర స్కల్చర్ డాన్స్ ఇలాంటివన్నీ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ మనం కనుమరుగు చేస్తున్నామా లేకపోతే వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నామా నిర్లక్ష్యం చేస్తున్నామా ఇది అసలు ఆర్ట్ అనేది భాగం కాదు ఓన్లీ మ్యాథమెటిక్స్ సైన్స్ తర్వాత మెడిసిన్ మన జీవితంలో భాగం ఆర్ట్కి ఏం సంబంధం లేదు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం మూవీస్ చూడటం స్ట్రెస్ బస్ట్రెస్గా అనుకోవాలా సినిమా పాటలు వినేస్తే అయిపోతుందా వేరే ఆర్ట్ ఫామ్స్ ఫైన్ ఆర్ట్స్ కి వైపు అటెన్షన్ ఇవ్వకపోవటం ఇవ్వరు అని అనుకోవటం గానీ బట్ నాకు అనిపించేది ఏంటంటే బేసికలీ ఎనీ పర్సన్ తన పర్సనల్ టెంపర్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సమ్ ఆర్ వెరీ లాజికల్ మైండెడ్ పీపుల్ సమ్ ఆర్ ఎమోషనల్ సో ఈ ఆఫ్ దో వాళ్ళు ది విల్ చూస్ నా టెంపర్మెంట్ కి యూనో సమ్ పీల్ వెరీ గుడ్ విత్ స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ కొంతమంది మ్యారాథాన్స్ ఎక్స్ట్రీమ్ యో అడ్వెంచర్ ఇష్టపడతారు యూనో క్రికెట్ లాంటి వాడుతుంటారు రైట్ నా ఏజ్ లో నాకు తెలిసిన కొంతమంది అయితే చాలా టైమ్ లోనో గోల్ఫ్ నేర్చుకోని గోల్ఫ్ ప్రాక్టీస్ చేయటం లాంటి వీళ్ళకపోతే కొన్ని ఎక్స్క్లూజివ్ గేమ్స్ నేర్చుకోవటం గానీ సో ఆ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తారు పీపుల్ హూ ఆర్ యునో హూ ప్రిఫర్ టు డూ ఫైన్ ఆర్ట్స్ యు నో లైక్ మీరు చెప్పినట్టు వాటిని ఎక్స్ప్లోర్ చేస్తారు ఏదైనా కానీ మీరు చెప్పిన ఒక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే విచ్ ఎవ్రీబడి షుడ్ కీప్ ఇన్ మైండ్ ది షుడ్ బి సంథింగ్ దట్ విల్ కీప్ యూ యునో నరిష్ ఆ పర్సనల్ నరిష్మెంట్ కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనల్ని నరిష్ చేస్తుంది అంటే మన జాబ్ ఒక రొటీన్లో ఒక ప్రొఫెషనల్ కెరియర్లో మనం చేసే జాబ్ డెఫినెట్లీ నీడ్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అది పోను రైట్ అంటే మేజర్ టైం అక్కడ స్పెండ్ చేస్తాం వర్క్లో వర్క్ చేసిన తర్వాత రైట్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఒక లైఫ్ స్టైల్ ఒక జీతం ఇవన్నీతో పాటు రైట్ నీ పర్సనల్ స్పేస్ కోసము నీ పర్సనల్ అప్లిఫ్ట్మెంట్ కోసము మనం ఏం చేసుకుంటున్నాం మన కోసం మనము నా దొడిన టూల్స్ ఏంటి నేను ఈ వేటిని యూనో యూజ్ నేను ఇంకొంచెం యూనో స్టిములేట్ అవుతాను నా క్రియేటివ్ ఎనర్జీస్ని అండ్ ఇది క్రియేటివిటీ కేవలం వీటి కోసం అంటే ఈ స్పోర్ట్స్ కానీ డాన్స్ కానీ ఇవన్నీ కానీ వీటి కోసమే కాదు కానీ బట్ దే ఆల్సో హీల్ యూ యాజ్ అర్సన్ ఆ పర్సన్ హీలింగ్ జరుగుతుంది అంటే చిన్నప్పుడు ఏనో ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ లాస్ ఆఫ్ యూనో ఫ్యామిలీ కానీ పీపుల్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ కానీ లేకపోతే వీటన్నిటికీ కూడా దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు టు బీ ఏబుల్ టు యూనో ఎక్స్ప్లోర్ వాట్ యుర్ వాట్ మేక్స్ యూ హ్యాపీ వాట్ యుర్ గుడ్ యాక్ నాకు ఇం నా తరచు ఇంట్రాక్షన్స్లో కనిపించేది ఏంటంటే అంటే ఇన్ని ఎవెన్యూస్ ఉన్నప్పుడు రైట్ చాలామంది అంటే నాకన్నా చాలా చిన్నవాళ్ళు నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరు ఏంటంటే ఏం చేస్తాము ఇంకా ఏముంది ఫైవ్ డేస్ వర్క్ చేస్తాము రైట్ వీకెండ్ ఇంట్లో ఇంట్లో ఉంటాం టీవీ చూస్తాం ఇంటర్ టైమ్స్ పని చేస్తాం ఇంకేం చేస్తాం మాల్కి వెళ్తాము ఏమో లేకపోతే షాపింగ్ చేస్తాము ఇంకేమిది చేయడానికి అంటారు అక్కడెక్కడో నాకు కొంచెం చిక్ అనిపిస్తుంది అనమాట అంటే ఇంత ఇంత పెద్ద సిటీలో రైట్ ఇంతమంది కలెక్టివ్గా పనిచేస్తున్న క్రియేటివ్గా చేస్తున్న స్పేస్లో రైట్ మనల్ని మనం వెతుకోవడం కోసం కావాల్సిన రెవెన్యూస్ ఖచ్చితంగా అక్కడెక్కడో ఉన్నాయి రైట్ వాటి కోసం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం మనదవుతుంది మనమే చేయాలి అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ బీఏబుల్ టు రెజనేట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ థింగ్స్ ఆఫ్ యూఆర్ లైకింగ్ సో ఆ బేసిక్ ఇన్హిబిషన్ ఏదైతే ఉంటుందో రైట్ అంటే ఆ పర్సనల్ ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్ళి ఒక కొత్త సెట్ ఆఫ్ పీపుల్ని కానీ కొత్త సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని కానీ సోలోగా వెళ్ళి ఒకటి ఎక్స్ప్లోర్ చేసుకొని రావడానికి ఆ బెరుకు కానీ వాటిని వదిలించుకోగలిగితే రైట్ మనలోని చాలా సైజ్ మనం డిస్కవర్ చేసుకున్నట్టు అవుతుంది అండ్ అవి ఆ ఆ స్కిల్సు ఆ ఎబిలిటీసు చాలా హెల్ప్ అవుతుంది లైఫ్కి అటు ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఇప్పుడు రైట్ ఇప్పుడు జాబ్ ఉంది వర్క్ చేస్తున్నాము we are going gold right and control letter out am brake is comes right time ga migulthundi chethulo right n chestam appudu how do we creatively indulge you know in something that will keep us you know productive and you know nourished manle maniki etla simulate cheskuntam so ee perspective koncham ganaka mana build chesko galigithe we all need to find ways of you know engaging ourselves of course chala fortunate ga ipudi social media valla gaani okkonoka influence chesukotam valla gaani ప్రతి ఒక్కరు ఎప్పుడో వదిలేసిన పాత హాబీస్ని మళ్ళీ రీడిస్కవర్ చేయటము మళ్ళీ చేయటం మీరు చెప్పిన కోవిడ్ కాంటెక్స్లో మాట్లాడితే నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో రైట్ వచ్చి ఎప్పుడో వదిలేసిన పాత పెయింటింగ్ బుక్ తీసాను నేను మళ్ళీ పెయింట్ చేశాను ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అని పోస్ట్ చేయటము దానికొచ్చే రెస్పాన్స్ ద్వారా ఇంకొంచెం స్టిమిలేట్ అవ్వటము సో ఇట్స్ లైక్ యూ నో యూఆర్ గెయింగ్ కమింగ్ బ్యాక్ ఇన్ కాంటాక్ట్ విత్ వాట్ యు లెఫ్ట్ బిహైండ్ వాట్ యు థాట్ వాజ్ నాట్ వెరీ రెలవెంట్ ఫర్ లైఫ్ అంటే మనకి కండిషనింగ్ అంతా ఉంటుందంటే ఇవి ఇంపార్టెంట్ విషయాలు కావు ఇవి లైఫ్కి ది డోంట్ టేక్ యూ ఎనీవేర్ నీకు కావాల్సింది ఒక మంచి జాబ్ కావాలి సెటిల్ అవ్వాలి నువ్వు రైట్ ఫైనాన్షియల్గా యూనో స్ట్రాంగ్ ఉండాలి ఇటు పక్క మన కండిషన్ చేసి పెడతా తెలియకుండా మనకు మనం చేసుకుంటామో లేదా సొసైటీ పేర్స్ యూనో ఫ్యామిలీ చేస్తున్నామో ఈ ప్రాసెస్లో ఎక్కడో మీ లూజ్ దోస్ ఫైనర్ యోనో స్కిల్స్ వాటితో మళ్ళీ రీకనెక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ వన్స్ యూ రీగెట్ రీకనెక్టెడ్ యూ ఫీల్ లాట్ ఆఫ్ గ్రాటిఫికేషన్ చాలామంది అలాంటి ఒక నావిగేషన్ ఒక యాక్టివిటీ వెతుక్కోకపోవటం వల్ల అండ్ బేసిక్ డిపెండెన్సీ లేకపోవటం ఫ్యామిలీకి వాళ్ళ పట్ల లాట్ ఆఫ్ మనీ టు యూనో స్పెండ్ ఆన్ యూనో పార్టీకి యూనో ట్రైన్ టు అల్కహాలిజం వైపు లేకపోతే ఎక్స్టెన్సివ్ షాపింగ్ రేపు you you may tell some stress busters you don't uplift you basically it's a very temporary they definitely give you joy they might make you feel happy they might you know engage you gaani but it doesn't stay with you for long so something that you can hold to yourself adi manam vetuko galigithe i think it will make us better human beings also that's my feeling illo unnapudu chaala time ఆ టైమ్ని మనం కేవలం వీడియోలో లేకపోతే సినిమా ఇంకా ఇవి కాకుండా ఇవే చూడడం కాకుండా మీరు ఎలా అయితే కొంచెం క్రియేటివ్ కరోనా అని చెప్పి స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఇంకొంతమందికి మీరు ఇన్స్పిరేషన్ మోటివేషన్ తీసుకొచ్చారు అంతర్గతంగా ఉండే సృజనాత్మకతని బయటకు తీసుకొచ్చారు సో అలా రకరకాల వ్యక్తుల్లో రకరకాల మీరు అన్నట్టు ఇందాక బోల్డ్ రకాల స్కిల్స్ ఉండొచ్చు నైపుణ్యాలు ఉండొచ్చు కొంతమంది బాగా మీరు అన్నట్టుకే ఆటలు బాగా ఆడచ్చు మంచి స్ట్రాటజిస్ట్లు మంచి రాసేవాళ్ళు ఉంటారు రా రాయడం బాగా తెలుసు కానీ అవేవి వాళ్ళు ఇప్పటివరకు ఫోకస్ చేయలేదు సో ఈ టైంలో వాటిపైన ఫోకస్ చేసి ఇంకా వాళ్ళల్లో ఉండే కళల్ని ఇంట్లో వాళ్ళతో పంచుకున్నట్టయితే అది ఒక మంచి స్ట్రెస్ బస్టర్గా దాంతోపాటుగా ఇప్పుడు ఉండే సైకలాజికల్ ఇష్యూస్ ఏంటైతే వస్తాయో విపత్తు టైంలో వచ్చే వీటన్నిటి నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే తప్పనిసరిగా మనం ఇలాంటివి రకరకాల కళలు కానివ్వండి హస్తకళలు కానివ్వండి స్పోర్ట్సు అంటే ఇండోర్వే కావచ్చు ఇలాంటివన్నీ మనం మళ్ళీ రివైవ్ చేసుకుంటే రాయడం పొయిటరీ రాయడం ప్రోజ్ ఏదో ఒకటి ఇలా చేస్తే బాగుంటుంది కదా అవునండి చాలా అవసరం కూడా అండి అంటే వెరీ ఇంపార్టెంట్ మీరు ఫోటోగ్రాఫర్ తర్వాత అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అన్నారు కానీ ఫొటోస్ చాలా బాగా చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు మీరు పోస్ట్ చేసే ఫొటోస్ అవి తర్వాత లిటరేచర్ని పోయిటరీ అంటే కూడా చాలా ఇష్టం రాస్తూ ఉంటాను పోయిటరీ తర్వాత ట్రావెల్ చేయడం ట్రెక్కింగ్ చేయడం సో ఇవన్నీ ఇష్టం దాంతో పాటు ఒక ఫ్యానర్ స్టార్ట్ చేసామన్నారు అని చెప్పి సో దీని గురించి కొంచెం చెప్తారా ఇది నా కొలీగ్ నేను కలిసి ఒకరోజు ర్యాండమ్ గా ఇద్దరు కలిసి సినిమాలు చూడటం ఇష్టం మంచి సినిమాల గురించి చూడటం ఒకటి చూసి దానికి చర్చించుకోవటం చాలా ఇష్టం సినిమా కన్నా చర్చ ఎక్కువ ఇష్టం అనమాట అంటే ఏం చూసాము ఏం చేశారు యో లైటు క్యారెక్టరు యనో షార్ట్ ఎట్లా తీసారు లాంటివి అనమాట మనకు కూడా చేస్తే బాగుంటుందని ఆఫ్కోర్స్ మెయిన్ స్ట్రీమ్ ఐటీ బ్రేక్ తీసుకొని చేయగలిగే స్కోప్ ఉండదు కాబట్టి ఈ గ్రూప్ ఈ పేరుతో స్టార్ట్ చేసాము ఒక లెబుల్లా పెట్టి మాలాంటి ఇంట్రెస్ట్ చాలామంది ఫేస్బుక్లో పరిచయం వల్ల కొంతమంది రైతు ఇదే మెయిన్ స్ట్రీమ్గా చేస్తూ పర్స్యూ చేస్తున్న వాళ్ళు కొంతమంది కనెక్ట్ అవ్వటం మాతో పాటు రైట్ మేము ఒక ప్రాజెక్ట్ ఉంది మా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది చేద్దాం అనుకుంటున్నాం అనుకోవటము సో వాళ్ళతో కలిసి టీమ్ అప్ అయ్యి రైట్ ఓకే మీ బేసికలీ అంటే నేను ఇంతవరకు డైరెక్ట్ చేయలేదు సినిమా అవన్నీ నేను డైరెక్ట్ చేయలేదు స్క్రిప్ట్ అసిస్టెన్స్ చేస్తాను కొంచెం నేను ప్రొడ్యూ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాను నేను రైట్ సో వీ మేడ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట నాలుగైదు సినిమాలు చేస్తాను షార్ట్ ఫిల్మ్స్ పది నిమిషాలు ఏడు నిమిషాలు సినిమాలు అనమాట మంచి సినిమాలు బేసికల్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ రైట్ అందులో లేటెస్ట్గా చేసింది యూనో విమెన్ లేడీ ఫిల్మ్ మేకర్ ఆమె కూడా ఐటీలోనే పనిచేస్తున్నాము రైట్ షీ డిరెక్టెడ్ ఎట్ నిసీ పేరుతో ఒక సోషల్ కాల్స్ పైన తీసుకున్న ఫిల్మ్ అది సో దానికి ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఏదో అవార్డు వచ్చి కూడా వచ్చిన దానికి రికగ్నైజ్ అయింది సో నాట్ ది కన్వెన్షనల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే కాలేజు రామ్ కామ్సు లవ్ స్టోరీసు అట్లాంటి వాటిపైన కాకుండా సమ్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండే సినిమాలు రైట్ కాస్త అయినా ఒక మెసేజ్ ఇవ్వగలిగేవి ఏది మెసేజ్ మనం చెప్తున్నామని కాదు కానీ బట్ సమ్ ఇన్నెట్ అయినో ఒక వర్త్ ఉండాలి అన్న ఫీలింగ్ అనమాట దాంతో చేసిన ప్రయత్నం అది ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కూడా చేయాలని అనుకున్నాము అంటే ఇయర్ కానీ బట్ అగైన్ ఎట్ ద వేక్ ఆఫ్ కోవిడ్ ఎలా ఉంటుందో తెలీదు ఫ్యూచర్లో ఎంత టైం అవకాశం ఉంటుందో చేయడానికి చూడాలి బట్ డెఫినెట్లీ వీ వాంట్ పర్సూ ఇట్ ౌండ్గా ఉంది అందుకోసం రీసైక్లింగ్ అప్ సైక్లింగ్ అనే దానిలో మీకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందా లేదు అంటే మీరు ప్రకృతి ప్రేమికులు కాబట్టి అందుకోసం మీరు చేస్తున్నారా ఆర్కిటెక్చర్ డెఫినెట్లీ అండర్లైన్ రూట్ అది సో దానిలో ఎటువంటి డౌట్ లేదు సో క్రియేటివ్గా చేసేవాడిని అడపదప్ప చేసేవాడిని రైట్ అంటే ఎక్కువ ఎక్స్టెన్సివ్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ నైన్లో కొంచెం పర్సనల్ విషయం ఇది టూ థౌజండ్ నేను యాక్సిడెంట్ అయింది ఆగస్టు థర్టీయత్ సో యాక్సిడెంట్ ఇట్ వాజ్ ఎ క్రష్ రైట్ హ్యాండ్ పైనకి ట్రక్ ఎక్కేసిందనమాట బాలనగర్ దగ్గర so it was a huge uh, very fatal injury so elago and amputate chestam unnaru right very hospital teeskellaru elago survive ayi you know long long journey aa doctor ee doctor unde kalsu matladichandi they uh, did an operation and surgery an tarvata grafting adi chesi a chain nilabettagal gar comfortable ga ne so physical deformity chuste meeku in good teliyakapoyina right lowlaithe it's it's a huge damage muscle tendon so ankle bottom anta right so right hand grip kuda koncham kashtam anamata i don't have a proper grip to the hand so and nenu uh, ic lo undaka first time na koncham surgery tarvata mail kunnapudu alinda first thing endante doctor ni can i paint ani adiga chaala maru odulutuna time anamata pagutunna ka doctor he laughed at me and he said uh, he didn't answer anything నవే సెల్ఫారాయన రైట్ ఎంఐసీ నుంచి మళ్ళీ వాడికి వచ్చిన తర్వాత కొంతకాలానికి రైట్ యూ సెట్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ అ హ్యాండ్ అండ్ యూ డూ నాట్ లుక్ లైక్ సమ్మన్ హు డస్ నాట్ హ్యావ్ అ లింబ్ డోంట్ స్ట్రెచ్ ఇట్ టు మచ్ అన్నట్టు కాషన్ ఇచ్చారనమాట సో తర్వాత ఫిజియోథెరపీ చేయడం జరిగింది కొంత ప్రయత్నించాను రైట్ తర్వాత నాకు ఎక్కడో అర్థమైంది ఏంటంటే రైట్ ఐ షుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై సెల్ఫ్ అది ఈ హ్యాండ్ ఎంతో రైట్ చేయగలిగే ఏదైనా కానీ రైట్ రొటీన్లో చేసే పనులు కానీ ఏమైనా కానీ రైట్ ఇది ఒక లిమిటేషన్ కాకూడదు నాకు దీని ఫంక్షనాలిటీ లేకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను నేను లాంటి ఒక మోడ్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకున్నాను సో నాకు సో ఎంత ఫంక్షనల్గా నేను దాన్ని ట్రైన్ చేసుకొని దాన్ని వాడడం మొదలు పెడితే రైట్ నా కాన్ఫిడెన్స్ అంత పెరుగుతుంది రైట్ అండ్ ఐ బి కంట్రోల్ ఆఫ్ మై సెల్ఫ్ రైట్ అండ్ ఏ కొంచెం కూడా పిటీ మోడ్లో పడను అని పడకూడదని ఒక ఇమోషనల్ ప్రోమా ఉంటుంది యాక్సిడెంట్ తర్వాత ఇట్ లాస్ట్ ఫర్ సమ్ టైమ్ రైట్ సో దే ఆర్ సో మచ్ ఆఫ్ యూనో కన్సర్న్ పీపుల్ గివ్ యూ సో మచ్ సెల్ఫ్ పిటీ సో వాటన్నిటికీలో పడకూడదని నేను పెట్టుకున్నాను నేను సో ఆ తర్వాత ఎక్స్టెన్సివ్గా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను క్రాఫ్టింగ్ సో క్రాఫ్టింగ్ చేసేటప్పుడు అది వరకు ఇంత ఎక్స్టెన్సివ్గా చేసింది లేదు అంటే అంత ఆ ఫేజ్ ముందు కూడా కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో యాక్టివిటీస్ అప్పుడది వర్క్ యూనో ఆర్టిజం డయాగ్నోస్ కావటము వాడి ఇష్యూస్ రైట్ మెంటల్ ఫ్రీ ఆక్యుపేషన్స్ ఇవి చాలా నడుస్తూ ఉండే టైం అనమాట సో ఆల్మోస్ట్ అసలు వాటి వైపు వెళ్ళే అవకాశం కూడా లేకపోయింది పాటలు మ్యూజిక్ లాంటివి ఉన్నాయి కానీ మాతో పాటే బట్ నేను పర్సనల్ చేయటం అన్నది చాలానే లేకుండా ఆ ప్రీ యాక్సిడెంట్ ఫేజ్లో సో ఆఫ్టర్ దిస్ యాక్సిడెంట్ ఐ థాట్ ఇట్ ఈస్ నెససరీ టు యూనో కనెక్ట్ అదే అదొక లైక్ ఐపనర్ లాగా అయింది నాకు సో ఇట్ డి సమ్ quite good to me actually right? so i understood several things about it, you know, like how life can be so impermanent you know how things can you know just change in, in, in no time you know what all you can accomplish you know, what you can do to yourself to people around you you know the physical limitations need we at like switch cheskodam avasaram avutundi ivannit paina i focus more aa taruvate konneliki oka very exhaustive trek kelanenu ate appude evariki cheppaledu kuda nenu aa ఈ డిఫికల్టీ ఉందని మరి రానిచ్చే వాళ్ళు కూడా కాదేమో తెలిసి ఉంటే రైట్ బట్ ఐ వాస్ వెరీ ఇన్సిస్టెంట్ దట్ యునో ఐ విల్ నాట్ లెట్ దిస్ హిండర్ మీ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్ సో నాకు ఇది అవసరం అనుకునే ల్యాండ్ సో అప్పుడు ఇంకొంచెం ట్రావెల్ చేయటము రైట్ ఈలోగా ఏమైందంటే రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ అవ్వడం జరిగిపోయింది సో లెఫ్ట్ హ్యాండ్తో రాయడం వదల పెట్టాను లెఫ్ట్ హ్యాండ్తో పని చేసుకోవడం వల్ల పెట్టాను రై సో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఈక్వల్లీ యూనో స్ట్రెంగ్న్ అయింది ఎంపవర్ అయింది సో ఐ హ్యాడ్ సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ యు నో బీయింగ్ యూనో people strong with my left hand reflexes konchu shift a vadam adlayindi then the right hand to kuda reclaim chesukodan mundu pettanu so and then crafting has helped me crafting chala pani cheyals untundi chala bending untundi cutting untundi you know chala rakala gluing untundi you know aur vetals untundi ilante vanni untaru so all of it you know it it made life more easier and engaging konchu samavutundi ipudike samavutundi pain untundi ipudiki correct But uh, it's, uh, I think it's a productive stress. So, all of our physical limitations cross and cross-sharing is also helped by crafting extensively. So, we do activities like Diwali Bazar. I think that everyone is extremely with themselves. They are extremely happy when they do a craft, they do a party, they do a dance, they do a teamwork, they do a art art. Right? That is when their natural self comes out. And it is inhibitions like it, it is reservations like it. Right? సైజు ఏజ్ యూనో జెండర్ ఏమి లేకుండా వెరీ ఇంపార్టెంట్ క్రాఫ్టింగ్ క్లాస్ జరుగుతుండే స్కూల్లో బట్ ఇది ఒక మంచి రీజన్ గా కూడా అనిపించిడ్ దిస్ ఆర్ట్ క్రాఫ్ట్ తో కంప్లీట్ గా ఈ హ్యాండి క్రాఫ్ట్ తో పిల్లల్ని ఎంగేజ్ చేసినట్టు అయితే చాలా నేర్చుకుంటారు లాట్ మోర్ క్రియేటివ్ వాట్ వీ థింక్ నేర్చుకోగలుగుతారు ఛానల్ చేసి అక్కడ షో కేస్ చేస్తూ ఉన్నారు కదా దాని గురించి ఒకసారి చెప్తారా చేయడం అని కాదు బట్ నాకు బేసికలీ పొయిటరీ ఇష్టము రైట్ నేను కొన్ని స్కిల్స్ నేర్చుకుందాం అనుకున్న టైంలో రైట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను నాకు నేనే నేను ఆడియో మైక్ పెట్టుకొని కొన్ని నాకు ఫేవరెట్ పోయిమ్స్ కొన్ని రెండర్ చేసి అంటే అప్పుడే కవి సంగము ఇలాంటి వాటికి పరిచయం అవటం ఫేస్బుక్లో కొన్ని ఏళ్ళ రైట్ సో కొంత కొత్త బడ్డింగ్ పొయిట్స్ వాళ్ళకి పోయిటరీ నచ్చటము రైట్ నేను రికార్డ్ చేసి వాటిని ఒక వీడియో ఒక స్టాక్ ఫుటేజ్ దాన్ని మర్జి చేసి దాన్ని వీడియోగా తయారు చేసి ఏమో పోయిటరీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తే దాంట్లో పెట్టి పెట్టడము ఆ తర్వాత కొంతమంది పోయిట్స్నే అడగటం వాళ్ళని అదే మీరు ఏదైనా మీకు a పోయే ఒకటి like చేసి పంపిస్తే ఐ విల్ క్రియేట్ అ వీడియో అవుట్ ఆఫ్ ఇట్ అంటే యూట్యూబ్లో బేసిక్లీ గ్రాఫికల్గా ఉంటే ఇట్స్ మచ్ మోర్ రీచబుల్ కదా ఇట్స్ ఎంగేజింగ్ అని సో పెట్టడం అట్లా రైట్ సో అది అదొక ఫేవరెట్ పాస్ట్ ఏం అనమాట చాలా యాక్టివ్గా చేయటం లేదు కానీ బట్ యా ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ ఐ కీప్ డూయింగ్ బిస్ అనమాట ఎవరినై ఫస్ట్ ఫేస్బుక్ లో కనిపిస్తే నేను పింక్ చేస్తాను పింక్ చేస్తాను పోయి బాగా నచ్చింది మీరు మీ వాయిస్ లో కనుక రికార్డ్ చేసి పంపించగలిగితే నాయిస్ లేకుండా ఐ వర్క్ ఆన్ ఇట్ అని ఇప్పుడు పంపిస్తుంటారు అప్పుడప్పుడు చేస్తుంటాను పెడుతుంటాను బాగుంది అసలు అట్లా మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం మీరు చదువు కదా కండిషన్ పిల్లల్లో వస్తుంది what we consume in our bodies right ee awareness eppudu constant ga untune untundi so welanantha organic ga undali ane prayatnam jarugutundi plastic nik vadakoddan oka consciousness untundi ee kramamlo chustappudu ante manamu ee datini nenu kadu but overall yana chaala mandi chestunnar kada a lot of people who are thinking in these lines chaala mandi young people you know career shift cheskoni farming vay pellina vallu you know na telise kontha friends unnaru ikkada వేరే చోట్లలో కూడా చేసిన వాళ్ళు రైట్ సో ఇదొక మంచి ఇంప్రూవ్మెంట్ మంచి చేంజ్ ఇది ఒక రెవల్యూషన్ లాగా అవుతుంది రైట్ సో హౌ డు వీ ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్ నేను హౌ డు వీ మేక్ యూస్ ఆఫ్ ఓన్ రిసోర్సెస్ బైల్ బీయింగ్ అట్ హోమ్ ఫర్ అవర్ ఓన్ కన్జంప్షన్ అని ఆలోచించినప్పుడు అది ఇందాక వెన్ మనం ఆ రెజినేట్ అయితే మనం సింక్ అయ్యి ఉంటే ఆ థాట్ ప్రాసెస్కి ఇన్ఫర్మేషన్ ఎలాగో మన దగ్గరికి వస్తుంది ఏమో ఎవరు చెప్తారు మనకి ఏమో ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు మనం సో అలా ఎక్కువ చూసినప్పుడు అనిపించింది అన్నమాట ఈ ఇంట్లో వాడి ఫ్లోర్ క్లీనర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రైట్ దర్ వెరీ క్యాసినోజెనిక్ దే ఆర్ దాట్ ఆఫ్ యునో కెమికల్స్ అనే రైట్ నాట్ గుడ్ ఫర్ అవర్ హ్యాండ్స్ యూనో వాట్ యూ వాట్ ది ఎగ్జూమ్ గివ్ అవుట్ సో ఇవన్నీ ఏం చేయాలి మనము సో ఏమి చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఈ బయో ఎన్జమ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చదివారు అనో రైట్ తెలుసుకున్నాను దాని గురించి సో స్వాతి అని ట్రెండ్ ఉన్నారు రిషి వాళ్ళు పనిచేస్తారు టీచర్గా ఆల్సో రైట్ పోయిట్ లైక్ తను వాళ్ళ ఇనిషియేటివ్లో చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసి అడిగితే షేర్ చేశారు సో నేర్చుకొని ఇంట్లో చేయడం మొదలు పెట్టాము బై అండ్ జైన్ సో ఎవ్రీ టైమ్ వన్ నిమ్మకాయలు ఎక్కువ దొరికే టైంలో ఆ పీల్స్ అన్నిటినీ తీసుకోవటము ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సైకిల్లో కాస్త బెల్లంతో వాడితో కలిపి పెట్టుకొని దాంట్లో అదే ఇంట్లో వాడతారు ఇప్పుడు అన్నమాట ఫ్లోర్ క్లీనర్స్గా వాడతారు డిష్ వాషర్స్గా వాడుతున్నాము వాటి అండ్ దెన్ సోప్స్ కూడా బేస్ కలివర్ అయితే చాలా ఫిల్లర్స్ ఉంటాయి వాట్ సోప్ యూస్ సో ఆర్గానిక్ గా చేసే సోప్ కేక్ తీసుకుంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు అది ఇట్స్ నాట్ వెరీ ఎకనమికల్ కాదు చీప్ ఏమి వర్క్అౌట్ అవ్వదు కానీ బట్ ఐ ో దట్ యు నో ఓకే యుట్ యువర్ హార్ట్ ఇన్ What నో వాట్ యుర్ యూజ్ మీరే స్పిరిచువాలిటీ సో అది డెఫినెట్గా అదే కదా అక్కడి నుంచే లీడ్ అవుతుంది ఆ పర్యావరణాన్ని కాపాడుకోవడం లివింగ్ ఇన్ హార్మోని విత్ నేచర్ ఎంత క్లోజ్గా వెళ్తూ ఉంటే మనం నేచర్కి అంత క్లోజ్గా ఆ స్పిరిచువాలిటీలో భాగమే కదా అది అంతే అండి అంతే వెరీ ట్రూర్ వెరీ ట్రూ ఇంత ఇంత ఉంది మనకి మనకి ఇంతే కావాలి మనకి ఇంత మించి అక్కర్లేదు మనకి ఉండాలి అవేర్నెస్ పాటలు అంటే చాలా ఇష్టం కదా హిందీ ఓల్డ్ సాంగ్స్ అండ్ క్లాసికల్ ఫ్యూజన్ మిగతా అంతా సో మీరు ఒక పాట పాడండి మీకు నచ్చిన పాట చిన్న హమ్ చేయండి ట్రై చేయండి ఒకసారి వాలో గో వెడ్ చక్కగా పాడారు మీరు ఇంకా మీరు స్కూల్ రేడియో స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తారుటెడ్ విత్ నేచర్ ఎంత సాధ్యమైతే అంత మన ఎవ్రీడే ఇంట్లో జరిగే అవసరాల కోసం కానీ మన వీలున్నంత మన పరిధిలో మనం సాల్వ్ చేసుకోవడానికి క్రియేటివిటీని మనము స్టిములేట్ చేసుకుందాము మనం ఎవ్రీడే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనమే చేసుకొని మనమే వెతుక్కొని మనం వాటి కోసం వర్క్ చేద్దాం సో దట్ వే నో వీ విల్ నో హౌ టు అడ్రస్ థింగ్స్ మనసారికి అండ్ మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం బేసికలీ రైట్ పర్సెప్షన్ అర్థమవుతుంది మనకి రైట్ ఏవైతే చదువుకుంటామో థియరేటికల్గా వాటి అన్నిటినీ టెక్నికల్గా ప్రాక్టికల్గా చూడగలిగే అవకాశం వస్తుంది మనకి రైట్ అంటే ఇది ఎంత పొడుగుంది ఇది ఎంత ఎంత వెడల్పు ఉంది రైట్ దీనికి ఏం కావాలి ఏమో ఇది ఎక్కాలంటే ఎంత బరువు పెట్టాలి రైట్ ఏమో దీని మీద ఏం వేసుకుని ఎక్కాలి మనం ఫ్యాన్ తోడవాలంటే రైట్ ఫ్యాన్ ఆగిపోతే ఏం చేయాలి మనము రైట్ సో ఆల్ దీస్ స్మాల్ థింగ్స్ అట్ హ్యాపీ నెట్ హోమ్ రైట్ పిల్లలకి యాక్సెస్ ఉండాలి చిన్న చిన్న వాటిని రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి రైట్ ఏదన్నా చేయాలంటే కనుక ఎన్నో పెయింట్ చేసుకోవాలంటే ఏమో చేయగలగాలి వాల్స్ పెయింట్ చేయమంటే పెయింట్ చేసుకునే అవకాశం ఇస్తే చేసుకోగలగాలి so anything that they can work with their hands so i i insist on that actually everybody should be able to work with their hands should be able to touch things should be able to experience things with their hands when you do that you know you're in connection with your own self your body your sensation your mind you know hand control peruthundi right you become more sensitive to things around you right when you use something when you try to make something you understand what all goes in you know making it సో ఆ ఎఫర్ట్ అసలమా అర్థమవుతుంది రైట్ సో మనం ఎంత అవసరమో మనం అంత వాడకపోవడం అంటూ మొదలు పెడతాం మనము రైట్ అబండెన్స్గా వాడటము వస్తువులు వేస్ట్ చేయటం లాంటివి మనం మానేస్తాము సో ఈ ఈ ఫైన్ డీటెయిల్స్ అన్నీ నెమ్మది నెమ్మదిగా అర్థమవుతాయి అంటే ఇవన్నీ ఫస్ట్ తెలుస్తా కాదు కానీ బట్ యాజ్ యూ స్టార్ట్ యాజ్ యూ కీప్ డూయింగ్ ఇట్ రైట్ ఈ ఈ కాన్షియస్నెస్ పెరుగుతుంది అండ్ ఈ కాన్షియస్నెస్ మనందరికీ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కూడా చాలా అవసరం అనిపిస్తుంది మీరు తయారు చేసిన ఆర్ట్ నంతా ఏమైనా కాజ్ కోసం ఉపయోగించి పోతున్నారా యా ఇప్పుడు ఈ అందరూ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా మీరు ఐటమ్స్ ఇవన్నీ ఏం చేస్తారు మీరు ఎక్కడ పెడతారు ఇవన్నీ ఇంకెండో అలంకరించి పెట్టుకుంటారా వీటిని స్టోర్ చేసుకోవడం ఈజీ అవుతుంది అని దట్స్ అ వెరీ వెరీ యునో గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ రైట్ సో నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నానంటే నా హాబీగా స్టార్ట్ చేసి ఇంకొంచెం మేము స్కిల్ తెచ్చుకొని బాగా చేయగలుగుతున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నామో ఒక కలెక్టివ్గా కనుక ఏర్పడి రైట్ అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే రైట్ ఒక ఛానల్గా ఎక్కడ పెట్టి రైట్ ఫేస్బుక్లో అక్కడ పెట్టి రైట్ డిస్ప్లే చేసి రైట్ ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉండి వాటిని కావాలి వాటిని వాడుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఇద్దామని ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ ద లాట్ ఆఫ్ లవ్ అండ్ లేబర్ దట్వంటీ ఇన్ టు మేకింగ్ దిస్ ప్రొడక్ట్ దిస్ ఐటమ్ రైట్ యూ డిసైడ్ ది ప్రైస్ డిగ్నిఫైడ్ ప్రైస్ దట్ యూ వాట్ for this particular piece of work adi meeru support chese edina social cause kosam gaani alambana lantidani gaani ink edena gaani any cause that you know anybody is working any organization is working right vallaki meera double pampichandi pampinchi ichchayandi aa product ki meer entaithe vela nirneyistharu meeku nachina vela a dignified cost right aa cause ni kuda drishta pettukoni and then let us know that you know you have done this so we want to give it to you సో వీ బేసికలీ వాంట్ అది చెప్పాను కదా క్రాఫ్ట్ ఫర్ కాజ్ అని ఈ క్రాఫ్ట్ ఒక కాజ్ కోసం వెళ్ళాలి రైట్ ఒక మంచి పనికి ఉపయోగపడాలి అంటే ఎంతసేపటికి చేసుకొని మనం డిస్ప్లే చేసుకోవటం యూనో మనమే పడుకోవటం కోసం కాకుండా రైట్ దాని ద్వారా ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్టు ద నెక్స్ట్ లెవెల్ వేర్ ఇట్ ఆల్సో యాడ్ వాల్యూ టు సంబడీ ఎల్స్ అంటే తీసుకున్న వాళ్ళకి దే ఆల్సో బీ హ్యాపీ టు పొజిసిట్ విత్ దెమ్ ఇన్ ద ప్రాసెస్ ఈ ట్రాన్సాక్షన్లో ఇంకెవరో థర్డ్ పార్టీ కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత హౌఆర్ లిటిల్ ట్ సో ఈ ఈ థాట్ ప్రాసెస్ లో ప్రస్తుతం ఉన్నా అనమాట ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా షో కేసు చేసి కొంత అందరూ కలిసి వాళ్ళ వరకు రైట్ ఐ డో నో ఎంత రిసీవ్ చేసుకుంటారు ఎంత ఇష్టపడతారు ఈ ఐడియా నచ్చుతుందో తెలీదు కానీ ప్రస్తుతం అయితే ఇంకా ఆ కమిట్మెంట్ తో ఉన్నా సో అది చేయాలి చాలా మంచి ఐడియా చాలా బాగుంది తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఆ విషెస్ కూడా ఆ దిశగానే తప్పకుండా ఇది మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి ఆ ఫలితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఆల్ ది బెస్ట్ అండి ఆపర్చునిటీ మీకు ధన్యవాదాలు కృష్ణమోహన్ గారు ఇలా స్కూల్ రేడియో ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పిల్లలకి యూత్కి దాంతోపాటుగా స్టూడెంట్స్ అందరికి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం దాంతోపాటుగా మీరు ఏం నేర్చుకున్నారు ఆ నేర్చుకున్నది భవిష్యత్తులో మీకు ఎలా ఉపయోగపడింది మీ ఉద్యోగ నిర్వహణలో కానివ్వండి దేనిలోన అంతేకాకుండా చేతులతో పని చేయడంతో పిల్లల్లో ఎలాంటి సృజనాత్మకతతో పాటుగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన పని మనం చేసుకోవాలి సో దాంతో నేర్చుకుంటాం చాలా కోఆర్డినేషన్ గానిండి కాపర్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం డూయింగ్ ఎట్ లెంత్ థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ తెలుస్తుంది నేను చాలా విషయాలు అంటే యుజువల్లీ మాట్లాడే విషయాలు చాలా నాకు ఐ ఫెల్డ్ వెరీ కంఫర్టబుల్ కాపర్ స్కూల్ రేడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంజాయ్డ్ ఇయర్ండి ఆల్ మైండ్ థాంక్యూ సో మచ్ యా థాంక్ యు అండి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ప్లెజర్ టాకింగ్ టు యు సో Music